సర్పధారాది భేదేషు రజ్జు చూడండి ఇప్పుడు మనం చదువుతున్న పాఠము ఇది ఆచారమీమాంస కాదు ఆచారమీమాంస అంటే ఏ ఏ ఆచారం ఎవడు ఏపరిస్తుంది బ్రహ్మచారి ఏ ఆచారాన్ని పాటించాలి గృహస్థ ఏం చేయాలి అమావాస్య వచ్చినప్పుడు గృహస్థ పితృదర్పణం చేయాలి నువ్వులతో చేయాలి నువ్వులతో చేయాలంటే తెల్ల నువ్వులతో చేయాలా నల్ల నువ్వులతో చేయాలా నీకు శ్రీకాముడు అయితే తెల్ల నువ్వులతో చేయి సంతాన కాముడు అయితే నల్ల నువ్వులతో చెయ్యి అని అలా ఉంటుంది ఆచారమీమాంస ఉంటుంది ఈ పాఠం ఆచారమీమాంస పాఠం కాదు ఇది భక్తి శాస్త్రము కాదు భక్తి శాస్త్రము అంటే ఏ దేవతని ఏ విధంగా కొలవాలి విష్ణువుని కొలవాలి శివుణ్ణి కొలవాలి విష్ణువు కొలిచే పద్ధతి శివుడికి పనికిరాదు శివుణ్ణి కొలిచే పద్ధతి విష్ణువుకి పనికిరాదు విష్ణువుకి చందనమే కానీ విభూతి పనికిరాదు శివుడికి విభూతే కానీ చందనం పనికిరాదు శివుడి దగ్గరికి చందనం పట్టుకొస్తే అది విధానం అంతా దెబ్బతింటుంది కాబట్టి అలాంటి భక్తి శాస్త్రం కాదు ఇది యోగశాస్త్రము కాదు యోగశాస్త్రం అంటే ఈ ఆసనం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ఇలాంటి ఏదో దానికి ఏమో అది కాదు ఇవన్నీ కూడా మీ టేకింటో మనం దేన్ని నిరసించము ఎంత అవసరమో అంత చూసుకుంటామో కానీ మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే సందర్భంలో అది ఏది కాదో తెలుసు ఎందుకంటే ఆత్మ పాఠానికి వస్తారు ఇవన్నీ ఈ మూటంతా నెత్తులో పెట్టుకు వస్తారు అందుకోసం వదిలిపెట్టించడం కోసం చెప్తున్నా మిమ్మల్ని కాదు జనరల్గా కాబట్టి ఇది ఆచారమీమాంస కాదు భక్తి శాస్త్రం కాదు యోగ శాస్త్రం కాదు ఇది తత్వశాస్త్రం కాబట్టి ఈ తత్వశాస్త్రంలో ఇక్కడ కేవలము వస్తువు యొక్క స్వరూపం మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వస్తుస్వరూపంతో సంబంధం లేని సర్వాన్ని కూడా మనం రిజెక్ట్ చేస్తాం ఇక్కడ అటువంటి శాస్త్రం కాబట్టి ఆత్మ ఈ ఈ రకముల అధ్యారోపములన్నింటిలోనూ అనువృత్తమై ఉంటుంది సూత్రే మణిగణాయివ అన్నట్టు శ్రీకృష్ణుడు దృష్టాంతం చెప్తూ సూత్రేమణిగణాయివ సూత్రం అన్ని మణుల్లోనూ ఉంటుంది మీరు తొమ్మిది మనులు పెడతాడు తొమ్మిది మణులు వేసి గుచ్చుతాడు ఆ తొమ్మిది ఒక మణికి ఇంకో మణికి సంబంధం ఉండదు భిన్న భిన్నాలుగా ఉంటాయి అన్నింట్లోనూ ఉంటుంది ఆ తొమ్మిది మణులు తొమ్మిది రకాల మనులతో ఈ సూత్రం కానీ సూత్రం దేనికి సంబద్ధమై ఉండదు సంబ ఉన్నట్టుగా కనపడుతుంది అది దేనికి కలిసి ఉండదు ఆ చిన్న మూడి ఇల్లా తీసి ఇలాంటి ఊడి వచ్చేస్తుంది టపటపటప్పుడు అంతే సూత్రేమణిగడా ఇవ శ్రీకృష్ణుడు అలా చెప్పాడు అద్భుతమైన దృష్టాంతం అలాగే ఆత్మ వీటన్నిటిలోనూ ఉంటుంది సుఖీ ఆత్మ ఉంటుంది దుఃఖీ ఆత్మ ఉంటుంది నేను వృద్ధుణ్ణి అయిపోయానో ఆత్మ ఉంటుంది నేను తాతనయ్యానో ఆత్మ ఉంటుంది నేను తండ్రిని అయ్యానో ఆత్మ ఉంటుంది స్టాక్ మార్కెట్ చాలా బాగుంది నాకు అక్కడ అన్నింటిలోనూ ఆత్మ ఉంటుంది కానీ దేనితోటి సంబద్ధమై ఉండదు ఇది ఇప్పుడు ఫార్మ్స్ ఆర్ మెనీ ఈ ఫామ్ వేరు ఈ షేప్ వేరు ఈ షేప్ వేరు ఈ షేప్ వేరు ఈ షేప్ వేరు అన్ని అన్ని షేప్స్ భిన్న భిన్నాలుగా ఉంటాయి కానీ ఈ షేప్స్ అన్నింటి అనుగతంగా ఉండేది ఐసైట్ ఐసైట్ అన్నింటిలోనూ వ్యాపించి ఉంటుంది మంచిది ఇది ఈ పుష్పం బాగుంది ఈ పుష్పం బాగులేదు అంటాడు రెండింటి ఐసైట్ వ్యాపించి ఉంటుంది కానీ ఆ బాగోగులతో ఐసైట్కి సంబంధం ఉండదు తర్వాత ఇవి భిన్నములు అనేకములు కానీ ఐ సైట్ ఇస్ వాన్ కాబట్టి రెండు అంశాలు ఇక్కడ ఒకటి దృశ్యములో అనేకము ఐసైట్ ఇస్ వాన్ అది నానా ఇది ఏక అద్వితీయ ఆ నానా కూడా పరస్పర విరుద్ధాంశములతో కూడి ఉంటాయి ఇది ప్లస్ మైనస్ అలాగా గుడ్ బ్యాడ్ అలాగా పరస్పర విరుద్ధాంశాలు అనేకం ఉంటాయి కానీ ఆ చూపునందు ఈ విరుద్ధాంశములు ఏమీ ఉండవు అలాగే శబ్దములనేకం కానీ వినికిడి ఒక్కటి ఏమండే శబ్దములనేకం వినికిడి ఒక్కటి తెలిసిందేమండే ఇప్పుడు వినికిడి ఎందు ఇప్పుడు ఈ శబ్దం మధురంగా ఉంది ఈ శబ్దం పరుషంగా ఉంది అని శబ్దంలో భేదం ఉంటుంది తప్ప ఆ మాధుర్యం కానీ ఆ కర్కశత్వం కానీ వినికిడికి ఎందు అధ్యారోపణం చేసుకుంటాం మనం పొరపాటు వాస్తవంగా అటువంటి అధ్యారోపం ఉండదు ఓకే ఇంకొంచెం ఒక్కడుగు ముందుకు వేయండి ఇప్పుడు నేత్రేంద్రియం వేరు శబ్దేంద్రియం అంటే శ్రోత్రేంద్రియం అది వేరు ధ్యానము వేరు నాలుక వేరు చర్మం వేరు కానీ వీటన్నింటి ద్వారా జ్ఞానాన్ని పొందే మనస్సు ఒక్కటే వీటన్నింటిలో అనుగతమై ఉంటుంది కన్నులో ఏముంది మనస్సు ఉంది చెవిలో మనస్సు వీటన్నింటిలో వ్యాపించి ఉంటుంది కానీ వాటి ఎందుండే నానాత్వం మనస్సున్నందు ఉండదు తర్వాత వాటి ఎందుండే గుణదోషాలు మనస్సున్నందు ఉండదు ఇప్పుడు కన్ను సరిగ్గా చూపు తేడా వచ్చిందనుకోండి వన్ పాయింట్ ఫైవ్ ఉండాల్సినట్టు టూ పాయింట్ ఫైవ్ అంటే చూప్ హ్యాస్ వర్స్ దట్ దట్ డజంట్ ఎఫెక్ట్ ది మైండ్ మైండ్కి ఎఫెక్ట్ అవ్వదు మైండ్కి ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి ఆ కందుకు తేడా వచ్చిందనే సంగతి మనసుకి తెలియకుండా పోతుంది మైండ్ ఎఫెక్ట్ కాదు మైండ్కి చక్కగా తెలుస్తుంది అంటే అర్థం ఏంటి కన్ను ఎఫెక్ట్ అయింది కానీ మైండ్ ఎఫెక్ట్ కాదు కాబట్టి ఇంద్రియములు అనేకము ఇంద్రియముల గు మనస్సు ఒక్కటి ఇంద్రియములలో గుణదోషాలు ఉంటాయి ఆ గుణదోషాలు మనస్సుకు వర్తించవు మనోవృత్తులు అనేకం మనస్సులో వచ్చే వృత్తులు అవి అనేకం ఆ వృత్తులే ఇక్కడ సుఖీ దుఃఖీ మూఢ జాత మృత జీర్ణ పశ్యామి శృణోమి వ్యక్త అవ్యక్త కర్త భోక్త సంయుక్త వియుక్త క్షీణ వృద్ధ ఇన్ని రకాల మనోవృత్తులు ఉంటాయి ఇవన్నీ మనోవృత్తులు ఈ మనోవృత్తులు అనేకం వీటిలో సుఖ దుఃఖాలు మొదలైనవి కర్తృత్వ భక్తృత్వాలు ఈ ఆపోజిట్స్ అన్నీ ఉంటాయి అనుయోగ వియోగాలు అన్నీ ఉంటాయి కానీ ఈ మనోవృత్తులన్నిటికీ మూలల్లో ఉండే ఆ చిత్ అది ఏకము అద్వితీయం దాంట్లో విభాగములు ఏముండవు సుఖానుభవంలో చిత్ ఉంటుండ ఉంటుంది చిత్ లేకపోతే సుఖానుభవం అనుభవం ఎక్కడ వస్తుంది దుఃఖానుభవంలో చిత్తు ఉంటుంది చిత్తును బట్టి చిత్తుకే అనుభవం అని పేరు కానీ ఆ సుఖదుఖముల ద్వంద్వము చేత ఈ చిత్తు ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు ఎఫెక్ట్ అవ్వదు అనుగతమై ఉంటుంది చిత్ కానీ ఆ ద్వంద్వము ఆ చిత్తు యొక్క స్వరూపాన్ని స్పృశించను కూడా స్పృశించదు ఆ విధంగా ఆ చైతన్యము ఆత్మ చైతన్యము అన్నింటికెందు అనుగతమై అన్నింటికీ అలా ఉంటుంది ఇప్పుడు జ్ఞానమున్నది ఈ మానవుడు జ్ఞానస్వరూపుడు చిత్ స్వరూపుడు ఇప్పుడు ధర్మము అధర్మము ధర్మం ఉంది అంటే జ్ఞానం ఉండబట్టి ధర్మం ఉంది ధర్మ జ్ఞానాన్ని బట్టి ధర్మం నిశ్చితమవుతుంది అధర్మ జ్ఞానాన్ని బట్టి అధర్మం నిశ్చితమవుతుంది ధర్మాధర్మములు పరస్పర విరుద్ధములు కానీ ఏ ధర్మాధర్మములు జ్ఞానము చేత తెలియబడుతున్నాయో ఆ జ్ఞానమునందు ఆ వైరుధ్యం ఉండదు ఆ పోజిషన్ ఆ డివిజన్ ఉండదు రాగద్వేషాలు రాగజ్ఞానము ద్వేషజ్ఞానము ఉంటాయి కానీ రాగద్వేషములు జ్ఞానం యొక్క స్వరూపంలో ఎటువంటి భేదాన్ని తీసుకురావు కాబట్టి ఇప్పుడు శబ్దజ్ఞానము రూప జ్ఞానము అని శబ్దం వేరు రూపం వేరు కానీ వీటన్నిటినీ తెలుసుకుంటూ ఉండే జ్ఞానంలో అనేకత్వం ఉండదు మంచి శబ్దము ఎలా అయితే మంచి శబ్దము అంటే తెలిసిందే చెడు శబ్దము తెలిసిందే ఇప్పుడు మంచి శబ్దము తెలిసిన తెలివి మంచి కాదు చెడు శబ్దాన్ని తెలిసిన తెలివి చెడు కాదు ఆ తెలివిలో ఈ విభాగాలు ఏమీ ఉండవు విభాగాలన్నీ దాని అందే ప్రకాశిస్తాయి అలాగే దేశ జ్ఞానం ఉంటుంది ఇక్కడా అక్కడా అంటాడు ఇక్కడా అన్నది ఇక్కడా అక్కడా అని వీడు అంటాడు అది ఒకే తెలివిలో ఇక్కడా అక్కడా ప్రకాశించే ఇప్పుడు ఈ తెలివి దగ్గర దూరమా అరే ఇది దగ్గర కాదు దూరము కాదు దగ్గర దూరం అన్నవి తెలివిలో ఉండవు దగ్గర దూరం అన్నవి ఏంట్లో ఉంటాయి దేశంలో ఉంటాయి దేశంలో ఉన్నటువంటి దగ్గర దూర భేదాన్ని వీడు తెలివి ఎందు అధ్యాపణ చేస్తాడు ఇప్పుడు భూతకాలీన జ్ఞానం ఉందండి భవిష్యత్ కాల జ్ఞానం ఉందండి వీడు భూతకాల జ్ఞానాన్ని బట్టి భవిష్యత్ కాల జ్ఞానాన్ని చెప్తూ ఉంటాడు వీడు జ్యోతిష్ శాస్త్రవేత్త ఏం చేస్తాడు భూతకాలంలో వీడు ఎప్పుడు పుట్టాడు ఆ భూతకాల జ్ఞానాన్ని బట్టి భవిష్యత్ కాల జ్ఞానం చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఈ భూతకాల జ్ఞానాన్ని పరిశీలించేప్పుడు జ్ఞానం భూతకాలీనం అవుతుందా భవిష్యత్ కాలాన్ని గురించి చెప్తున్నప్పుడు ఆ జ్ఞానం భవిష్యత్ కాలాన్ని అవుతుందా ఏమీ కాదండి వర్తమానం తప్ప ఇంకేం లేనేలేదు అక్కడ జ్ఞానంలో భూత భవిష్యత్ అనే విభాగం ఉండదు ఎప్పుడైతే భూత భవిష్యత్ అనే విభాగం లేదో వర్తమానం కూడా వర్తమానం కాదే నీమో వర్తమానం ఎప్పుడు వర్తమానం అవుతుంది భూతము భవిష్యత్ అనే విభాగం ఉంటే దేర్ మీటింగ్ ప్లేస్ వర్తమానం అసలు భూతము కల్పితమే భవిష్యత్తు కల్పితమే అయితే జ్ఞానంలో కాలభేదము ఉండదు వీడేం చేస్తాడంటే ఈ భేదాలన్నీ వస్తుత ఆత్మ చైతన్యంలో లేని వాటిని హీ హీ కనెక్ట్స్ ఆల్ ఆఫ్ డ్యాప్ ఆ ఆత్మచైతన్యము నందు వీటిని అన్నింటినీ అధ్యారోపణం చేస్తారు వాస్తవంలో ఇవేమీ లేవు ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్తాను ఒక పంచదార చీలకలు ఉంటాయి పంచదార పిండితో చేస్తారు దాంతో చేసినప్పుడు గుర్రము గాడిద కుక్క పిల్లి ఇవన్నీ చేస్తారు ఆ ఇప్పుడు అవి అవన్నీ ఉంటాయి వాస్తవంలో అవన్నీ కూడా పంచదార వేసిన పిండి ముద్ద తప్ప ఇంటి కాదు కోరిక ఇది గుర్రం అది గాడిద ఇప్పుడు తల్లిగారు పెట్టేప్పుడు తీసి పెడితే నాకు గాది దొద్దు నాకు గుర్రమే కావాలా అంటే వీరికి నోట్లో వేసుకుంటే అది సమ్ సిల్లీ స్నాక్ ఇట్ ఈజ్ స్వీట్ సమ్ స్వీట్ సిల్లీ థింగ్ ఇట్ ఈజ్ నథింగ్ మోర్గా ఇప్పుడు ఈ చిన్న చిన్న బిస్కెట్లు కూడా ఉంటాయి ఆ బిస్కట్లు కొన్ని చిలక రూపం గాను కొన్ని ఎప్పుడైనా వాడు ఈ చిలక రూపాలు ఇలాంటివి అనేక రూపాలు కలర్లు పెట్టేటంటే అది నోట్లో వేసుకునేందుకు పనికిరాని బిస్కట్ అని ముందే తెలుసుకు చాలా పూర్తి క్వాలిటీ ఏడుస్తాయి ఆ క్వాలిటీలో లేని దాన్ని వాడు ఈ చిలకాల షేపులు ఆ షేపులు ఈ ఆ షేపులు పెడతాడు ఈ పిల్లలు అవి కొనుక్కు తెచ్చుకుంటారు పిల్లలు కొనుక్కు తెచ్చుకుంటే ఈ పెద్దలు ఈ పిల్లలకంటే అధ్వాన్నంగా ఈ పెద్దలు ఉంటారు అది విచిత్రం ఈ పిల్లలకంటే పెద్దలు ఏమీ వివేకం గలవాళ్ళలాగా కనపడరు పిల్లలు అంటే వాళ్ళకి అవివేకం ఉన్నా అందు అదో సొగసు పెద్దవాళ్ళకే అవివేకం సొగసు కాదు కాబట్టి లోకము గతానుగతికో లోక ఎనివే కాబట్టి ఈ విధంగా ఇన్ని రకాల అధ్యారూపములు ఆత్మస్వరూపంలో చేయబడతాయి వాస్తవంగా ఇవేమీ లేవు ర్పధారాదిభేదేషు రజ్జు ఇప్పుడు అక్కడ ఉన్నది రజ్జువు దాన్ని చూసి ఒకడు సర్ప ఉన్నాడు ఇంకొకడు నీటిధార ఉన్నాడు ఇంకొకడు భూ ఛిద్రం అన్నాడు ఇన్ని ఇన్ని రకాలుగా కల్పనలు చేశారు ఈ కల్పనలు ఉన్నది రజ్జువే ఆ కల్పనలు ఏవీ రజ్జువునందు లేవు అది రహస్యం ఆభరణాలు అన్నిటి ఎందు బంగారమే ఉంటుంది కానీ బంగారంలో ఆభరణాలు ఏమీ ఉండవు ఈ దృష్టాంతం ఇంతలాగా రపాడించడం ఎందుకంటే అహం సుఖి అహం దుఖి అహం సంయుక్త అహం యుక్త అని వీడు అనుకుంటున్నాడే ఇవన్నీ యథార్థంగా ఆ అహం యొక్క యథార్థ స్వరూపంలో ఏమీ లేవు అది అది యథార్థ స్థితి ఆ మాటని గట్టిగా చెప్పడం కోసం ఇదో ఇలాగ అనేక దృష్టాంతాలతో చెప్తూ ఉంటాం కాబట్టి ఈ విభ ఇన్ని వికల్పాలన్నింటినీ యథార్థం అనుకుని ఈ భేదమంతా సత్యమే అని అనుకుంటే ఏమవుతుంది అంటే చూడండి మృత్యోత్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ ఎవడైతే అనేకంగా చూస్తాడో వాడు ఒక మృత్యువు నుండి ఇంకో మృత్యువులోకి వెళ్తూ ఉంటాడు ఒక మృత్యువు నుండి ఇంకో మృత్యువులోకి వెళ్తాడు అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్తాడు అని అయితే అక్కడితో అవలేదు ప్రమాదం వై మృత్యుమహంబ్రవీమి అని ఓ వాక్యం ఉంటుంది ఉపనిషత్తులోనే ఏ ఉపనిషత్తు గుర్తు లేదు నాకు మృత్యోత్సవ మృత్యుమాత్మోతే అన్నప్పుడు అక్కడ మృత్యు అంటే ఏమిటి ప్రమాదమే మృత్యు ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు ఇది తెలుగు ప్రమాదం కాదు సంస్కృత ప్రమాదం ప్రమాదం అంటే ఏటో తెలిసిన మనం జీవితంలో ఓ తప్పు చేస్తాం ఏమండి ఒక తప్పులోంచి మరో తప్పులోకి వెళ్తాడు ఇప్పుడు ఒక తప్పులోంచి ఇంకో తప్పులోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇప్పుడు నేను హైదరాబాద్ నేను యుఎస్లో ఉండగా ఒక అతను డైవర్స్ తీసుకున్నాడు ఏదో పాపం కుదరలేదు డైవర్స్ వచ్చింది నన్ను అడిగాడు నేను ఈ పైన వివాహం చేసుకోమంటారా లేకపోతే వివాహం చేసుకోకుండా ఉండమంటారా అని అడిగాడు అడిగితే అతని కుటుంబ పరిస్థితుల్లో అతనికి సంతానం కూడా ఉంది ఈ పరిస్థితుల్లో చూసి కంగారు పడకాయా వివాహానికి అని నేను హడావిల్లో ఉన్నాను ఇండియా వచ్చేసి హడావిల్లో ఉన్నాను నేను అన్నాను చూడు నేను మళ్ళీ ఆరు మాసాల్లో వస్తాను అప్పుడు నీతో వివరంగా మాట్లాడతాను నేను ఎందుకు వివరంగా మాట్లాడతాను నాకేం పని అంటే అతను అడిగాడు కాబట్టి ప్రేమగా అడిగాడు పాపం ఒక గైడెన్స్ కోసం అడిగాడు కనుక ఫుల్ ఇన్పుట్ అంతా తీసుకుని నీతో నేను మాట్లాడతాను ఇప్పుడు చూడు ఇప్పుడే కదా నిన్న కాక మొన్నే కదా డైవర్స్ అయింది అప్పుడే వ్యవహారం తొందరే ఉంది పైగా నేను ఆరు మాసాల్లో వచ్చేస్తున్నాను మనం మాట్లాడుకుందాం అన్ని వివరాలు అంచేత నువ్వేం చేస్తావంటే చక్కగా అలా ఉండు బ్రహ్మచారిగా ఉండు ఏదో చదువుకుంటూ ఉండు అలాగా అని చెప్పాను సరే అయితే నేను నేను మర్చిపోయాను ఈ సంగతి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆరు మాసాలు ఇక్కడ అయ్యింది వ్యవహారం మళ్ళీ వెళ్ళి ఈ పని చాలాసార్లు చేసిన మీదట ఎప్పుడు వచ్చామో ఎప్పుడు వెళ్ళామో అనే అకౌంట్ కూడా మళ్ళీ గుర్తు లేదు సో మళ్ళీ వెళ్ళినప్పుడు నేను దిగిన ఆశ్రమంలో నేను ఫోన్లో అడిగారు స్వామిజీ మీరు డైరెక్ట్గా దేవాలయానికి వస్తానా లేకపోతే రూమ్కి వెళ్తాను నేను చెప్పిన డైరెక్ట్గా రూమ్కి వెళ్తానాయా నువ్వు నాకు అలాంటి సెంటిమెంట్లు పెట్టదు నన్ను లెక్క పోయి వెళ్ళి కొంచెం స్నానం ఏదో చేసి నీరసంగా ఉంటుంది ఒక కప్పు కాఫీ ఏదో తాగి నేను దేవాలయానికి వెళ్ళాలి వెళ్తాను నువ్వే నీకెందుకు నా దేవాలయం గురించి వలసలు అనుకుని నేను రూమ్కే వెళ్తాను అని చెప్పాను సరే నన్ను రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాను సరే నేను రూమ్కి వెళ్ళిపోయి నేను స్నానం తీసి విశ్రాంతిగా కూర్చుని కొంత రిలాక్స్ అయిన తర్వాత ఒక్కసారి ఆ దక్షిణామూర్తి విఘ్నేశ్వరుడు ఆరు మాసాలు అక్కడ పాఠాలవి చెప్పాలి ఈశ్వరుని అనుగ్రహం మనకి నిండా ఉంటే కానీ ఏది పూర్తి కాదు ఒకసారి దర్శిద్దామని అటు వెళ్తున్నాను అటు వెళ్తుంటే దూరం నుంచి చూస్తే ఏవో త్వరగాలు కట్టినట్టు చాలామంది జనం ఉన్నట్టు అనిపించింది ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేప్పుడు ఇక్కడ పెళ్లి అయిందని కూడా తెలిసింది ఈ లోకల్లో ఇతను అమ్మాయి కాళ్ళకి దండం పెట్టారు స్వామీజీ మీరు కరెక్ట్ టైంకి వచ్చారు అంటూ వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆగి వెనక్కి వచ్చి దండం పెట్టారు నేను శుభం భూజాత సమస్త సందా అనుభవంతో ఆశీర్వదించు ఇతను నేను ఉండవా నేను చెప్పానా ఈ సరే వివాహం ఏంటి సంతోషం శుభం భూజాతం అయిపోయింది నేను ఆరు నెలల నుండి వచ్చేసాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్తే వీళ్ళిద్దరూ కలిసి ఉండటం లేదు అని నాకు తెలిసింది ఎలా తెలిసిందంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చి అస్తమానం నా క్లాసులోనే ఉంటున్నారు ఇదైతే దిగి చెప్పొచ్చేది ఏమిటంటే లెటర్ డే వెంట టు అప్పుడు మళ్ళీ నన్ను సలహా అడిగారు సలహా అడితే ఆ డైవర్స్ పెద్ద డోంట్ మేక్ ఇట్ ఎ బిగ్ ఇష్యూ ఏదో కొంత డబ్బు మీరు ఆశ్రమం మనుషులు ఇద్దరు ఆశ్రమం వాళ్ళే మాకు కావాల్సిన వాళ్ళే మాకు శిష్యులే ఇద్దరూ కూడా కాబట్టి ఓ పది పది డాలర్లు ఎక్కువ ఇవ్వడానికి ఉదారంగా ఉండాలి ఓ పది డాలర్లు తక్కువైనా ఇది ముఖ్యం కాదనే ఉదార్యం రెండు వైపులా ఉండాలి మీరు ప్రేమపూర్వకంగా సెటిల్ చేసేసుకుని బయటపడుకోండి కానీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసుకోకండి చేసుకోకండి అని సలహా చెప్తే ఆ సలహాని కొంతవరకు పాటించారు అంతా పాటించలేదు మృత్యుస్త మృత్యు మాత్రమవుతుంది ఒక మృత్యులోంచి ఇంకో మృత్యువులోకి వెళుతూ ఉంటాడు మనిషి ఒక మనం కూడా అలా చేస్తూ ఉంటాం నేనైతే చాలా ఎలాబొరేట్గా చెప్పాను మీరు ఆలోచించండి ఒక పొరపాట్లోంచి మరో పొరపాట్లోకి వెళుతూ ఉంటాడు మనిషి ఒక పొరపాటు చేస్తాడు పొరపాటు చేస్తున్నావురా అని ఎవడైనా చెప్తే ఒప్పుకోడు అహంకారం అనిపిస్తుంది ఓ పొరపాటు చేస్తాడు చేసి దానికి తగిన ప్రాయశ్చిత్వం అయిపోతూ ఉంటుంది ఆ ప్రాశ్చిత్తాలన్నీ పూర్తి చేసుకుని ఒక్కొక్కసారి మళ్ళీ సెటిల్మెంట్లోకి వచ్చాడు అనుకుంటే మళ్ళీ వెళ్ళి ఇంకో పర్బిస్త ఎందుకంటే ది ఎంటైర్ వాల్యూ సిస్టమ్ ఈస్ రాంగ్ అది అర్థం చేసుకోడు ఎంతసేపు ఈ సెక్షనల్ థింకింగే ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అన్నిటినీ అలాగా బిట్స్ బిట్స్ కింద విడగొట్టు కూర్చుంటాడు విడగొట్టి ఇప్పుడు ఈ బిట్టు ఉందనుకోండి ఈ బిట్టుని ఈ బిట్లాగే చూస్తాడు అంతేగాని అంటే ఆఫీస్లో ఉందనుకోండి ఆఫీస్లో ఏదైనా ఇష్యూ ఉంటే అది ఆఫీస్ ఇష్యూ అనుకుంటాడు అది ఆఫీస్ ఇష్యూ కాదు వీడి పర్సనాలిటీని తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టబట్టి వచ్చిన ఇష్యూ అది వీడి పర్సనాలిటీని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇంట్లో ఇష్యూ ఉంటుంది వీడి పర్సనాలిటీని తీసుకెళ్ళి దేవాలయంలో పెడితే అక్కడ ఇష్యూ ఉంటుంది ఆశ్రమంలో పెడితే అక్కడ ఇష్యూ ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ ఇష్యూ ఉంటుంది వీడు అది అర్థం చేసుకోడు అది అక్కడ ఆఫీసుకు సంబంధించిన ఇష్యూ అనుకుంటాడు అంటే ఏంటి ఒక ఇంటిగ్రేటెడ్గా పరిస్థితిని పరిశీలించడం చేత కాదు బిట్స్ అండ్ పీసెస్లో పరిశీలించడానికి అలవాటు పడతాడు దీన్నే ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అంటారు ఎప్పుడైతే ఫ్రాగ్మెంటరీ థింకింగ్లో పడతాడో మృత్యోత్సవ మృత్యుమాపతి ఒక మృత్యువులో జంకో మృత్యులోకి జంప్ చేస్తూ ఉంటాడు తప్పిస్తే అని చెప్పిన మనకి ఎటువంటి సానుతులు ఉన్నాయి హీ జంప్స్ ఫ్రమ్ ఫ్రయింగ్ ప్యాన్ టు ది ఫైర్ అండ్ ఫ్రమ్ ఫైర్ టు ది ఫ్రయింగ్ ప్యాన్ అలా జంప్ చేస్తూ ఉంటాడు తప్పిస్తే ఇది ఎదో హౌ టు సెటిల్ ప్రాపర్లీ ఇంత దోషం ఉంది దేని నుంచి వచ్చింది అంతా కూడా ఇహ నానేవ పశ్యతి కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకుండగా తనను తాను ఫ్రాగ్మెంట్స్ కింద విడగొట్టేసుకుని జగత్తు ఫ్రాగ్మెంటెడ్ తను ఫ్రాగ్మెంటెడ్ అన్నీ కలిసి ఉంటాయి తను ఎప్పుడైతే ఫ్రాగ్మెంటరీగా ఉంటాడో జగత్తు కూడా ఫ్రాగ్మెంటరీగానే వీడికి దర్శనమిస్తుంది అలాగే వీడు అదే అదే సత్యం అనుకుని మనిషి అసతమతమైపోతూ ఉంటాడు ఏ తర్వాత ఇంకో రహస్యం ఏంటంటే మీరు చెప్తే వాడు తెలుసుకునే వివేకం ఉండదు చెప్తే తెలుసుకునే వివేకం కావాలంటే దానికి వాడు మహాపుణ్యం చేసిన వాడే ఉండాలి ఆ వివేకం కూడా మనిషిలో ఉండదు ఆ మానవుడు సతమతమవుతూ ఉంటాడు యదా చైవం విశేషస్వరూప ప్రత్యయస్ సిద్ధ కర్తవ్యత్వం శాస్త్రేణ ఇప్పుడు ఇక్కడ చర్చ ఏమిటంటే పూర్వపక్షం మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను శాస్త్రానికి వ్యాపారం లేదు అద్వైతాన్ని శాస్త్రం బోధించాలి కానీ శాస్త్రం బోధిస్తే అది అద్వైతం కాదు శాస్త్రం బోధిస్తే అద్వైతం కాదు అది అద్వైతమైతే దాని దాని ఎందు శాస్త్రానికి వ్యాపారం లేదు కాబట్టి శాస్త్రం నిరర్థకం అని పరోపక్షం కాదయా నిరర్థకం కాదు సార్థకమే ఎలా సార్థకము అంటే శాస్త్రము ఆత్మస్వరూపాన్ని నిర్ధారించి సార్థకం అవ్వటం లేదు స్వతసిద్ధం అది శాస్త్రము చేత సాధింపబడేది కాదు నిత్య సిద్ధం ఆత్మస్వరూపమునందు అజ్ఞానము చేత కల్పితములైన విశేషణములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ తిరస్కరించటమే శాస్త్రము యొక్క వ్యాపారం అయితే అవి తిరస్కరించాల్సిన అధ్యారోపములు వాస్తవాలు కావుక కల్పితములుగా ఎస్ కల్పితములైన అధ్యారోపములను తిరస్కరించటమే శాస్త్రము యొక్క వ్యాపారం అంటే ఇప్పుడు శాస్త్రం వ్యాపారం కూడా కల్పితమే అయింది ఎందుకంటే శాస్త్ర వ్యాపారం చేత నివారించదగినటువంటి అధ్యా కల్పితములు అంతే శాస్త్ర వ్యాపారానికి అంతే కాబట్టి విశేష స్వరూప ప్రత్యయస్య సిద్ధత్వాత ఇప్పుడు చూడండి నేను సుఖిని మీరు అనుకున్నారు నేను సుఖిని అని అనుకుని ఈ లోపల పావుగంట కాకుండా నేను దుఃఖిని అని అలా అనుకుంటూ ఉంటాం మనం ఇది మనకు అనుభవంలో ఉంటుంది పొద్దున్న లేవగానే అమ్మాయ ఈ వేళ హాయిగా నిద్ర లేచాం నేను సుఖిని అని వీడు అనుకుంటాడు ఒక గొప్ప కాఫీత అవుతాడు ఆ తర్వాత ఏదో వార్త వింటాడు నేను దుఃఖిని అనుకుంటాడు అలా అనుకుంటాడు కదా నేను సుఖిని నేను దుఃఖిని ఇప్పుడు ఈ సుఖము దుఃఖము విశేషణాలు దేని మీద విశేషణాలు ఆత్మస్వరూపం మీద విశేషణాలు ఆత్మ ఆత్మస్వరూపాన్ని విశేష్యము అంటారు ఇప్పుడు ఈ ఆత్మస్వరూపము సుఖదుఖ ప్రత్యయముల సంబంధము లేని శుద్ధ చిత్ కావండి అది అది దాన్ని ఏ శాస్త్రం సిద్ధింపజేయాలండి ఏ శాస్త్రము సిద్ధింపజేయక్కర్లేదు ఎందుకంటే అది సిద్ధించి ఉంది వీడు వీడు వీడు అదే అయ్యి ఉన్నాడు ఇప్పుడు అద్వైత వేదాంత శాస్త్రం వచ్చాక వీడు చిత్తు లేదు అద్వైత వేదాంత శాస్త్రం చెప్పకపోతే వీడు శుద్ధ చిత్తు కాడా కాబట్టి శాస్త్రము వీడి స్వరూపాన్ని సిద్ధింపజేసే ప్రసక్తే లేదు అసలు ఎందుకంటే విశేషమైన స్వరూపము విశేష్యం ఈ ఆత్మస్వరూపము అది సిద్ధమయ్యే ఉన్నది కాబట్టి శాస్త్రేణ నా కర్తవ్యం దాన్ని శాస్త్రం చేత కర్తవ్యత్వము లేదు ఇప్పుడు కర్మకాండలో పరిస్థితి అది కాదు కర్మకాండలో పరిస్థితి వీడు వీడు పాపి వీడేమో అపవిత్రుడు ఇప్పుడు వీడు పవిత్రుడు కావాలి పవిత్రత వీడికి సిద్ధింపజేయాలి సిద్ధించలేదు వీడు అవిత్రుడు అంటూ ఉంటే పవిత్రత ఎక్కడుంది పవిత్రత లేదు వాళ్ళు వాడు అపవిత్రుడు ఇప్పుడు వాడికి పవిత్రతని సంపాదించాలి కాబట్టి పవిత్రత సాధ్యం అది ఎలాగ సాధించ దాన్ని ఎలా మనం సంపాదించాలి అంటే శాస్త్రం చెప్తుంది ఎలా సంపాదించాలి శాస్త్రం ఏమని చెప్తుందంటే వాచి మనం చెయ్యి లేకపోతే స్నానం చెయ్యి ఈ చెప్పు లేకపోతే గంగలో స్నానం చెయ్యి అని చెప్తుంది శాస్త్రం చెప్తే వీడు వెళ్ళి స్నానం చేసి వచ్చాడు అప్పుడు పవిత్రుడయ్యాడు ఇప్పుడు ఈ పవిత్రత వీడు స్వతసిద్ధమా కాదు తెచ్చుకున్న పవిత్రత ఆ విధంగా అక్కడ శాస్త్రము వీడియందు లేని పవిత్రతను వీడికి ఇచ్చి శాస్త్రము వ్యాపారం చేసింది అక్కడ అటువంటి వ్యాపారం అవసరం ఆ ఆత్మస్వరూపం విషయంలో కాదు ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ ఎందుకంటే మానవుడు ఎలా ఉంటాడంటే అవే శాస్త్రవది అది వేదవది ఆ వేదం అది గొప్పది మీకు ఆత్మస్వరూపము నువ్వు సాధించటానికి వేదం అక్కర్లేదే ఆత్మస్వరూపం సిద్ధం ఉంటే అబ్బా అంత మాట అనకో వేదాన్ని నువ్వు తక్కువ చేసేస్తున్నావు వేదం చాలా గొప్పది వేదం వల్లే అన్నీ సిద్ధించాయి అన్నీ వేదంలోనే ఉన్నాయి అని అని వీడు సెంటిమెంట్ చేస్తాడు తప్పించి తనకు వేదం మీద గౌరవం ఉందన్నట్టుగా పోస్ పోస్చరింగ్ చేస్తాడు తప్పించి అరే దానికి వేదం గౌరవంకి సంబంధం లేదురా బాబు ఆత్మస్వరూపం సిద్ధించే ఉన్నది దాన్ని సిద్ధింపజేయడానికి వేదం అక్కర్లా వేదం వచ్చి సిద్ధింపజేస్తుందా అంటే అదిగో వీడు వేదాన్ని తక్కువ చేస్తున్నాడు చదివాడు వేదం ఏం లాభం వేదాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని దిస్ ఈస్ హో దే ఆర్ యు హ్యావ్ టూ థింగ్స్ వన్ ఈజ్ ఎ సెంటిమెంట్ అండ్ అదర్ ఈజ్ ఎ పోస్చరింగ్ దేర్ ఈజ్ నో వెస్ట్ అఫ్ దెర్ ఈజ్ నో అండర్స్టాండింగ్ లవ్ ఉంటుంది లోకం అంటే శంకర్లు ఇటువంటి వేషాలని కడిగి పారేస్తారు ఇలాంటి వేషాలు వేయ చూడు వేషాలు వేయద్దు తెలిస్తే చెప్పులేదే మాట్లాడుకుడుకో అదే కానీ వేషాలు వేయకపోదు స్టేజీల మీద ఎక్కి వేషాలు వేస్తూ ఉంటారు పబ్లిక్ పబ్లిక్ది ఏముందండి పబ్లిక్ అంధోరాజా అంధహ అన్నట్టుగా ఉంటుంది పబ్లిక్ ఏం తెలియదు వాళ్ళకి వాళ్ళ ముందు పోస్టరింగ్ చేస్తూ వేదమే సర్వము వేదం ఇచ్చేసింది వేదం వచ్చేసింది అంటే అందరూ ఏమనుకుంటారు అబ్బా ఈయనకి వేదం అంటే ఎంత ప్రేమ అనుకుంటారు నాలాంటి అమాయకుడు వచ్చి వేదము నీ స్వరూపాన్ని సిద్ధింపచేయదురా అని చెప్పాడు అనుకోండి అదిగో వీడు వేదాన్ని తక్కువ చేసి మాట్లాడాడు కాబట్టి శాస్త్రము ఆత్మస్వరూపాన్ని సిద్ధింపచేయదు ఆత్మస్వరూపము సిద్ధించియే ఉన్నది మరి ఆత్మస్వరూపము సిద్ధించే ఉంటే శుద్ధముగా శుద్ధచిత్ శాస్త్రము యొక్క प्रमेय लेकिन शास्त्र व्यर्थम केद अकर्तृ अकृतकर्तृच शास्त्र कृता अ प्रमाण चूँ शास्त्र अकृतकर्तृ अंतिद दाँची अटे मोक्ष अकृतमन पे మీరు ముండపోపనిషత్తు చదివారు దాంట్లో వాక్యం అవుతుంది పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్తికృతకృతేనా అకృత అంటే మోక్ష ఏది చెయ్యక్కర్లేదు అది ఇప్పుడు చపాతి చెయ్యాలా ఆటా చేయాలా మీరు కిచెన్లోకి వస్తే చపాతి చేయాలా ఆటా చేయాలా చపాతి చేయాలి ఆట చెయ్యక్కర్లేదు ఆట ఉంది కదండి అక్కడ అక్కడ ఉంది అలా తీసుకోండి ఎగ్జాంపుల్ ఆట చేయాలని మళ్ళీ అది ఎగ్జాంపుల్ని అర్థం చేసుకోండి సో కిచెన్లోకి వస్తే చపాతి చేయక్క చేయాలి ఆట చేయక్కర్లేదు కాఫీ చెయ్యాలి కాఫీ పౌడర్ చేయక్కర్లా కాఫీ పౌడర్ సిద్ధించే ఉంది కాబట్టి ఆట చేయటం కోసం కిచెన్లోకి వెళ్ళరు నేను అలాగే ఆత్మస్వరూపము నిత్యముక్తము అది సర్వ విశేషణరహితము కానీ ఎందు సుఖదుఖాది ద్వంద్వములేమీ లేవు అని అటువంటి ఆత్మస్వరూపాన్ని తయారు చేయటమునందు శాస్త్రము యొక్క ప్రమేయం ఏమీ లేదు మరి ఇంకా శాస్త్రం ఏం చేస్తుందండి అకృత కర్తృ అంటే అజ్ఞాత జ్ఞాపకం ఇత్యర్థ ఆత్మ యొక్క స్వరూపము మనకి తెలియకపోతే దాన్ని తెలుపుడు చేస్తుందంటే తెలియకపోతే తెలుపుడు చేయడం అంటే అంటే ఆత్మస్వరూపంలో అధ్యారోప నివారణ మాత్రమే శాస్త్రము యొక్క ప్రయోజనము కృతానుకారికే అప్రమాణం ఇప్పుడు సపోజ్ ఆత్మస్వరూపం సిద్ధించే ఉందనుకోండి సిద్ధించే ఉన్న ఆత్మస్వరూపాన్ని గురించి మళ్ళీ శాస్త్రం చెప్పిందనుకోండి దాంట్లో శాస్త్రం యొక్క ప్రయోజనం కూడా ఏమీ లేదు సిద్ధించిన చెప్పటంలో ప్రయోజనం లేదు ఇప్పుడు వేదంలో మంత్రం ఉండేది అగ్నిర్ హిమస్య భేషజం అన్నో వాక్యం ఉంది చలికి మంట మందు అని అర్థం కాదు అగ్ని హిమస్య భేషజం చలి బాగా ఏం చేయాలండి పొయ్యి దగ్గర ఎక్కడో కూర్చోవాలి పూర్వం రెండు పొయ్యులు ఉండేవి బయట పొయ్యి లోపల పొయ్యి బయట పోయి వేడి పొయ్యి లోపల పోయి వంట వండుకుని ఈ చలి వేసినప్పుడు లోపల పొయ్యి దగ్గరికి వెళ్తే కర్ర పుచ్చుకుని అవి వెళ్ళడానికి వెళ్ళారు లోపలిపోయే అది మడిపోయేది ఈ బయట పొయ్యే ఆ పోయే ఆ బయట పొయ్యిలో కూర్చోదు పొయ్యి దగ్గర కూర్చోవడం ఎందుకంటే చలికి మంట మందు అగ్నిర హిమస్య భేషజం అని వేదం చెప్పింది అబ్బా వేదం ఎంత గొప్ప విషయం చెప్పింది అంటే అది వేదాన్ని పరిహాసం చేసినట్టు అవుతుంది అది గొప్ప కాదు ఎందుకంటే అగ్నిర్ హిమస్య భేషజం అని చెప్పడం అందరికీ ఒక్కొప్పసరు వివేకం గలవాడికి కూడా తెలిసే సత్యాన్ని చెప్తే అది వేదం ఏం చెప్పినట్టు ఏమీ చెప్పినట్టే కదా మరి ఆ వాక్యాన్ని ఎలాగ చేయటం ఆ వాక్యం యాజ్ సెడెండెంట్ అక్కర్లేదు వేదం చెప్పకపోయినా మనకు తెలుస్తుంది మరి రిడెండెంట్ అయిపోలేదు మరి ఎలాగంటే దానికి అర్థవాద పేరు పెట్టారు దాని తాత్పర్యం అది కాదులేవయా దానికి తాత్పర్యం వేరే ఉంటుంది కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది అనేది అలాగ దాన్ని కవర్ చేసుకొచ్చారు అలాగే ఆత్మశాస్త్రం ఉన్నది కదా వేదాంత శాస్త్రం ఇది ఆత్మస్వరూపమును గురించి చెప్తుంది ఏం చెప్తుంది ఆత్మస్వరూపం గురించి ఆల్రెడీ సిద్ధించి మీకు అనుభవంలో ఉన్నదాన్ని ఏది చెప్పినా రెండంటే ఎక్కడైనా మీ యొక్క తప్పుడు భావజాలం చేత ఆత్మస్వరూపము కప్పివేయబడితే యథార్థంగా కాదు మళ్ళీ యథార్థంగా ఏది కప్పివేయబడదు కప్పివేయబడినట్టుగా అనుభవానికి వస్తే అంటే కల్పిత బంధము దానిని నివారణ చేయడానికి మాత్రమే శాస్త్రము ప్రయోజ ఉపయోగిస్తుంది అంతకు మించి ఇంకేమీ లేదు అంచేతనే భాగవతంలో శ్లోకం ఉంది బంధో ముక్త ఇది వ్యాఖ్య గుణతో మే నవస్తు గుణస్య మాయామూలత్వాత్ నే మోక్ష న బంధనం అని శ్లోకం అంటే భాగవతంలో వస్తుంది ఇప్పుడు నాకు బంధము గలదు నేను ముక్తుడనైనాను అనే రెండు ఉన్నాయి ఈ రెండు వ్యాఖ్యానాలు అంటే ఇంటర్ప్రటేషన్స్ ఒక పరిస్థితిని సాపేక్షంగా తీసుకుని నేను బంధుడ బద్ధుడనైనాను అని ఒక మాట అన్నారు ఇంకో పరిస్థితిని బట్టి నేను ముక్తుడనైనాను అని అన్నారు ఆ గుణాలని బట్టి వచ్చి ఓ గుణాన్ని బట్టి బంధు బద్ధుడని మరో గుణాన్ని బట్టి ముక్తుడని వచ్చింది ఇప్పుడు పాయింట్ ఏంటంటే గుణము సత్యమా కాదా గుణ సంబంధము సత్యమా కాదా రెండు పాయింట్లు అక్కడ గుణము సత్యం అనుకోండి గుణ సంబంధం సత్యం అనుకోండి అప్పుడు బంధం సత్యమవుతుంది గుణము మిథ్య అనుకోండి గుణ సంబంధం కూడా మిథ్యే అనుకోండి అప్పుడు బంధము కల్పితమవుతుంది సో గుణస్య మాయామూలత్వాత ఈ గుణము గుణ సంబంధము ఈ రెండు కూడా అజ్ఞానమూలకములు అజ్ఞానం వల్ల వచ్చాయి అజ్ఞానం వల్ల వచ్చాయంటే వాస్తవంగా లేవు అని అర్థం కాబట్టి అజ్ఞానమూలకములు కనుక గుణము అజ్ఞానమూలకమే గుణ సంబంధము అజ్ఞానమూలకమే గుణము అంటే ఎవరో తెలిసినా దేహము తమో గుణము ఇంద్రియములు రజోగుణము సుఖదుఖములు సత్వగుణము సుఖము సత్వగుణము సుఖమంటే ఇంద్రియ సుఖము అంటే సత్వగుణము ఇంద్రియ వ్యాపారము రుజోగుణము దేహము తమో గుణము అంతే కదున్నాయి ఇప్పుడు ఇది ఎలాగంటే ఓ మెషీన్ ఉంది ఆ మెషీన్ సాఫ్ట్వేర్ తోటి పనిచేసేస్తుంది సాఫ్ట్వేర్ పెట్టేసి ఆన్ చేసిపోతే అదే పనిచేసేస్తుంది ఇప్పుడు ఆ మెషీన్లో ఏమున్నాయి ఒక ఫిజికల్ హార్డ్వేర్ ఉంది తర్వాత ఆ మెషీన్ తిప్పేటువంటి ఎలక్ట్రిసిటీ ఉంది ఆ తిప్పి దాంట్లో ఒక పద్ధతిలో తిప్పేటువంటి సాఫ్ట్వేర్ ఉంది మూడు ఉన్నాయి అని అర్థమైనా మూడు ఉంటాయి సాఫ్ట్వేర్ ఉంటుంది ఇప్పుడు ఈ హార్డ్వేరు సత్వగుణం ఈ హార్డ్వేర్ ఏమో తమోగుణం ఆ మూమెంట్ రజోగుణం ఆ మూమెంట్కి ఒక ఆర్డర్ని స్ట్రక్చర్ని ఇచ్చేటువంటి సాఫ్ట్వేరు సత్వగుణం అలాగే ఇక్కడ కూడా దేహము తమోగుణం ఇంద్రియములు రజోగుణం బుద్ధి బుద్ధి సాఫ్ట్వేర్ సత్వగుణం మూడు ఉన్నాయి ఇప్పుడు ఆత్మ ఆత్మస్వరూపానికి బంధము గలదు ఎప్పుడొచ్చింది బంధము ఈ దేహము ఇంద్రియము మనస్సు అంటే ఈ సత్ప్రజస్త అవునా వీటితోటి నేను కలిసి ఉన్నాను అనే తాదాత్మ్యాన్ని బట్టి బంధం వచ్చింది ఏమంటాయి వివేకం కనుక వీడు బంధం పోయింది ముక్త ఎప్పుడు కూడా మీకు రహస్యం చెప్తా వివేక జ్ఞానాన్ని బట్టి స్వరూప జ్ఞానం వస్తుంది ముందు వివేక జ్ఞానాన్ని తెచ్చుకుంటే అది సాధనం స్వరూపజ్ఞానం సాధ్యం సాధనము సాధ్యం విత్ ఇన్ దాట్ కాబట్టి నేను దేహము కాదు ఇది వివేక జ్ఞానం అప్పుడు ఆత్మ సచ్చిదానందస్వరూపము అనే స్వరూపజ్ఞానం అప్పుడు మీరు వివేక జ్ఞానాన్ని అభ్యాసం చేస్తే స్వరూపజ్ఞానం వస్తుంది వివేక జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి శాస్త్రము వివేక జ్ఞానాన్ని మనకు అందిస్తుంది నేను ఏది కాదో అది శాస్త్రం చెప్తున్నాను ఏమంటే స్వరూపజ్ఞానము స్వతహాగా సిద్ధిస్తుంది స్వరూపజ్ఞానము సిద్ధించటంలో శాస్త్రము యొక్క ప్రమేయము ఏమీ లేదు అయితే శాస్త్రం వ్యర్థమా కాదు మరి ఏమిటి శాస్త్రం యొక్క ప్రయోజనము అంటే వివేక జ్ఞానాన్ని మనకు అందివ్వటంలో శాస్త్రము సార్థకము అలా చూసుకోవాలి కాబట్టి ఈ సత్వరజస్తమో గుణములు అజ్ఞానమూలకములు కనుక అవి వాస్తవంగా లేవు ఈవెన్ బాడీ అన్నది కూడా ఇట్ ఈజ్ ఎన్ ఐడియా బాడీ ఈజ్ అన్ ఐడియా అండ్ ఐడియా ఈజ్ ఎ మూమెంట్ ఇన్ ది అవేర్నెస్ కాబట్టి వాస్తవం అది మిథ్యే తప్పిస్తే దేహం మిథ్య అది సత్యం కాదు మిథ్య దేహంతో వీడు మిథ్యా సంబంధం పెట్టుకుని నేను దేహము అని దుఃఖిస్తూ ఆ దుఃఖం కూడా కల్పితమే మీరు దుఃఖం ఉన్నప్పుడు కూడా ఇది దుఃఖము ఈ దుఃఖం ఈ ఈ దుఃఖం ఎప్పుడు బాధ పెడుతుందండి సత్యం అయితే బాధపెడుతుంది అది సత్యం ఎప్పుడవుతుంది మీరు దాన్ని సత్యమో అని దానికి బొట్టు పెట్టి కాళ్ళకి పారాయణ రాసి పేరంట వేసి ఆ దుఃఖానికి బొట్టు పెట్టి స్వాగతం చెప్పి కాళ్ళకి పారాయణ దానికి ఏమో తవికలు కూడా ఓ దుఃఖమా నువ్వు సత్యాన్ని అప్పుడు సత్యం అవుతుంది లేకపోతే సత్యమే కాదు అది మీరు చేస్తే ఏమీ లేదు ఏమిటండి ఇప్పుడు ఆయన అడిగాడు నన్ను మా అన్నయ్య గారు పోయారని నాకు దుఃఖం మీ అన్నయ్య గారిని పోవడం ఏమిటి నీకు దుఃఖం ఏంటి క్వశ్శన్ చేసి నీ మతికి ఏమిటి అన్నయ్య గారు ఏమిటి పోవడం దుఃఖం అంటే ఏమిటి అని రెండు మూడు ప్రశ్నలు వేసి నీలో నువ్వు కొంత రిఫ్లెక్ట్ చేయి ఏమిటవుతుందో చూడు ఏమిటవుతుందే పోతుంది ఒక మనమే దానికేమో పేరెంట్ పిలిచినట్టుగా పిలిచి లోపల కూర్చోబెట్టుకుని ఆ తర్వాత కంప్లైంట్ చేస్తే వెతుకుతూ ఉంటాడు ఎప్పుడు కంప్లైంటే సో వాస్తవంలో ఆ ఈ అవివేకము కూడా మాయా మూలకమే తప్ప మాయా మూలకం అంటే అజ్ఞానమూలకమే కాబట్టి దీన్ని బట్టి మీరు ఏం చేర్చారు నమే బంధ నమే మోక్ష ఇప్పుడు ఒక ఆయన జైల్లో ఉన్నాడు పుస్తకం చదువుకుంటున్నాడు ఇంకొకటి వెళ్ళి అయ్యో పాపం మీరు జైల్లో ఉన్నట్టున్నారు వీరు చాలా దుఃఖంగా ఉన్నారు అది అన్నాడు వీడు మీరు పరామర్శ చేయడానికి వెళ్ళి వాడు అలా దుఃఖంగా ఏం లేదయా వాళ్ళే ఉన్నారు ముసులు చదువుకుంటే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయ్యి ముస్ చదువుకుంటారు అలా అంటే అవుననుకోండి ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ చేసి ముస్ని చదువుకుంటున్నారు ఎంత లేదంటే స్వంతింట్లో ఉన్నట్టు కాదు కదా స్వంతింట్లో ఉన్న శోభ అసుభం ఎక్కడొస్తుంది అది వీడు అంటాడు అంటే నాకు స్వద్లు లేదా స్వద్ధీలు లేదా నాకు అని చెప్పాడు ఓహో అలా వీడు కగ్గుతుల దుఃఖాన్ని ప్రవేశపెట్టడానికి వీడు ప్రయత్నం మనిషి అలాగే ఉంటుండ అంటే వీడులా అవలనుకోండి పోలే అద్దీత్వ లేదా మీ భార్య పిల్లలతో కలిసి ఉంటే ఆ సుఖం ఎక్కడ వస్తుందో దిక్కుబాల్లో జీవితంలో ఒంటరిగా ఇంటి దగ్గర అద్దెల్లు అయినా కూడా కొంతిల్లు లేకపోయినా భార్యాపిల్లలతో కలిసి ఉన్న ఆనందం అది వేరు కదా అంటే నాకు భార్యాపిల్లలు లేరని చెప్పారు నాకు భార్యాపిల్లలు లేరు వీడికి ఏం చెప్పాలో తోసలేదు అయినా ఆలోచించి వీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళలేరు కదా ఇప్పుడు ఇక్కడ జైల్లో ఉంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళలేరు అదేపోని మీ అద్దీళ్ళైనా భార్యాపిల్ల లేకపోయినా మీ స్వా మీరు ఉండే ఇంట్లో మీరుంటే ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు ఇప్పుడు పాపం మీరు ఇక్కడ బంధింపబడిపోయి ఉన్నారు ఎక్కడికి కావాలంటే వెళ్ళలేరు మీరని చెప్పాడు అంటే నేను ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్తాను నేను నాకేమీ సమస్య లేదు అంటే మీరు ఎక్కడికి వెళ్తాను నీకు జైల్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాను నేను వాకింగ్ చేస్తాను ఎక్సర్సైజ్ చేస్తాను అప్పుడప్పుడు మా ఫ్రెండ్ సెల్కి వెళ్ళి హాయ్ అంటాను అక్కడ ఉండే ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళి అతనికి ఏదో మంచిగా కులాసా కబుర్లు చెప్పి వస్తాను నేను ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్తాను రా ఇప్పుడు నువ్వు వచ్చా ఉంటే ఇప్పుడు నిన్ను కలవడానికి ఎక్కడికి వచ్చాను ఈ విజిటర్స్ రూమ్కి వచ్చాను నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాను హ్యాపీగా వెళ్తాను అని అయ్యా మీకు ఒక దండం అని వీళ్ళు ఏది అది సరే ఇప్పుడు బద్ధుడు ఎవరండి ఈ బయటనున్నవాడు బొద్ధుడు దీన్ని బట్టి ఒక సూత్రం ఏమిటంటే బంధనమిచ్చుకస్యవ ఇచ్చగలవాడికే బంధనం ఉంటుంది ఇచ్చ లేనివాడికి కామన్న లేనివాడికి బంధం ఉంటుంది ఇప్పుడు నా ఇంట్లో నేను ఉండాలి అనుకుంటే బంధం నా భార్య నా పక్కన ఉండాలి అంటే బంధం నా కొడుకు నా ముందు ఉండాలంటే నీ కొడుకు నీ ముందు నిలబెడితే ఏం చేస్తాను అటు వెళ్ళడు నిజానికి ఇప్పుడు పుత్రుడు దూరంగా ఉన్నాడు వాడు దూరంగా ఉద్యోగం మానేసేసి దూరంగా లేకుండా ఇక్కడ నీ ముందే కూర్చుంటాడు వెల్లు లైకిట్ లేకపోతే పిల్ల పెళ్ళంతో ఈ మధ్యన పెళ్ళవని చెప్పిన మాట విన్నాడు ఓకే పెళ్లాన్ని దూరంగా పెట్టేసి ఇంకా ఆవిడ ముఖం చూడకుండా వచ్చి నీ ముందే కూర్చుంటాడు ఉజ్జులైకి ఐత్యో మనిషికి తనకి ఏది కావాలో తెలియదు తనకి ఏది మంచిదో అసలు అయితే బంధనం ఇచ్చుకస్యవ నన్ను అమెరికాలో అడిగారు ఏమంటే ఎకానమీ అంతా చాలా డౌన్ అయిపోయింది కదా వా వాట్ ఈజ్ యువర్ అడ్వైజర్ అడిగారు అంటే నేను చెప్తాను ఎకానమీ డౌన్ అయిందని నీకు తెలుసు నువ్వు డిడ్ యూ మిస్ వన్ లంచ్ ఇంతవరకు ఎవడైనా ఒక్కడ ఒక్క లంచ్ ఇప్పుడు మేము ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆహారం కొరత వస్తుంది భారతదేశంలో అంటే ఒక్క పూట భోజనం మానేయండి అని చెప్తే అప్పుడు మేము యూనివర్సిటీలో ఉండేవాళ్ళం అప్పుడు యూనివర్సిటీలో హాస్టల్స్లో శనివారం సాయంకాలం వెంకటేశ్వర స్వామి భక్తి కదా ఎప్పుడు పెట్టుకోవాలి ఆ పూట అంటే శనివారం సాయంకాలం అని యునానిమస్గా ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్లో ఉండేవాడిని అప్పుడు శనివారం సాయంకాలం నో ఫుడ్ అలా ఉండేది హాస్టల్ బంద్ ఉండేది ఆ పూట నో ఫుడ్ అలా మానేసాం నేను ఈ దృష్టాంతం చెప్పి డిడ్ ఎనీ వన్ ఆఫ్ యూ మిస్ వన్ లంచ్ అని అడిగాను ఎవడు లంచ్ కూడా మిస్ కాడు డిన్నర్ మిస్ కాదు బ్రేక్ఫాస్ట్ మిస్ కానీ పుచ్చుకుంటూ ఉంటాడు రోజుగా అర కప్పులు కాఫీ తాగిస్తూ ఉంటాడు ఇటువంటి తిరిగిస్తూ ఉంటాడు కానీ ఎకానమీ డౌన్ అయిందని దుఃఖపడుతూ ఉంటాడు ఏమిటౌనైంది ఏం డౌన్ అయింది నాకేం డౌన్ అయినట్టు కనపడలేదు నిజానికి ఎకానమీ డౌన్ అవటం వల్ల కొంత కన్సూమరిజం తగ్గింది తర్వాత కన్సూమర్ ప్రైసెస్ తగ్గాయి రెండుసార్లు భారతదేశంలో పెట్రోల్ ధర తగ్గించారు ఎప్పుడైనా భారతదేశం హిస్టరీలో కానీ పెట్రోలు కనుక్కున్న తర్వాత పెట్రోల్ చరిత్రలో కానీ ఎప్పుడైనా అలాంటిది ఉందండి అసలు లేదు రెండుసార్లు తగ్గించారు అయినా ఆటో వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంటారు అనుకోండి రెండుసార్లు తగ్గించారు కాబట్టి బంధనమికస్టైవ వాస్తవంలో ఆత్మస్వరూపంలో బంధనం అనేదే లేదు యత అవిద్యాధ్యారోపిత సుఖిత్వాది విశేష ప్రతిబంధాదేవా ఆత్మన స్వరూపేణ అనవస్థానం ఈ వాక్యం చాలా గొప్పదండి ఆత్మకి బంధం ప్రతిబంధం ఏమిటన్నారు ఏమిటి బంధము అంటే చూడండి విశేషమే బంధము విశేష ప్రతిబంధ ప్రతిబంధ ఇస్ విశేషమే బంధము అహం బ్రాహ్మణ బంధము అహం పిత బంధము అహం దిస్ అహం దాట్ బంధం మీరు ఆత్మస్వరూపంలో విశేషాన్ని వేసారంటే బంధం అయిపోతుంది ఎందుక తెలుసిన విశేషం ఏం లేదు దాంట్లో ఇప్పుడు బంగారం మేలిమి బంగారంలో ఓ పిసరు రాగి వేస్తే అది కలుష కలుషం అయిపోతుంది అది మాలిన్యం అయిపోదు ఓ పిసరు వెండి వేసారనుకోండి మాలిన్యం అయిపోతుంది ఏది ఓ పిసర వేసినా అది మాలిన్యం అయిపోతుంది ఆ విధంగా ఆత్మస్వరూపంలో అధ్యారోపిత సుఖిత్వాది విశేష ప్రతిబంధ విశేషం ఏదైనా సరే ఆయన డజన్ విశేషాలు చెప్పారు సుఖి దుఃఖి మృత జాత పిత కర్త భోక్త మీరు ఏ విశేషం వేసినా బంధం అయిపోతుంది మీరు విశేషం వేయకుండా మీరు ట్రై చేసి చూడండి మీరు అలాగా గాల్లో తేలుతూ ఉంటారు ఏ విశేషం వేసినా బంధం అయిపోతుంది ఏ పోనీ ఈ విశేషాలు యథార్థంగా ఉన్న విశేషాలు వేశారా మీరు అంటే ఒకడు అంటాడు అవును ఉన్న విశేషమే వేశాను నేను అహం బ్రాహ్మణ లేదు ఫోర్ అహం బ్రాహ్మణ ఉన్న విశేషమే వేశాను అంటే ఏం చెప్తాం వాడికి తెలియలేదని చెప్పాల్సి ఉంటుంది అవిద్య అధ్యా రూపిత అజ్ఞానం చేత వేసేడు తప్పిస్తే విశేషము వీడు తెలిసి వేయలేదు వీడు కర్త అంటాడు అహంకర్త అంటాడు వాడు తెలిసి వేసేడండి విశేషము ఆత్మస్వరూపం తెలిసి కర్త అన్నాడా అజ్ఞానం చేతను కర్త అజ్ఞానం చేతను విశేషం కల్పించుకుని దాన్ని ఎప్పుడైతే వేశాడో అదే బంధము కాబట్టి ఎప్పుడైతే మీరు విశేషం వేశారో స్వరూపేణ అనవస్థానం మీ స్వరూపం నుంచి మీరు జారిపోయి ఏది మీరు కాదో అది అయ్యి బాధపడుతూ ఉంటారు అయితే విశేషణాలు అన్ని వేయడం మానేస్తే ఏమిటవుతుందండి స్వరూపేణ అవస్థానం నా స్వరూపంలో నేను ఉంటాను నా స్వరూపంలో నేనుంటే నాకు ఏమిటి కలిసి వచ్చింది ఏమిటి ఒరిగింది అంటే శ్రేయ అదే మోక్షము అంట మోక్షము అంటే కొత్తది ఏదో రాదు మనస్వరూపంలో మనముండడమే మోక్షము చేతంధ ము బంధమోక్షములు కల్పితములు నా స్వరూపము నిత్యముక్తము ఓం పూర్ణి నమదూర్మదం పౌర్ణ పూర్ణే ూర్ణ మయపశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి